ో నమే ఓం శ్రుతిస్మృతిపురాణా ఆలయ కరుణాయ మా ని భగవత్పాదశంకరకరచి సత్వం స్థావరజంగం క్షేత్రక్షేత్రజ్ఞ సంయోగాత్ తద్విధి భరతర్షభ ఈ సృష్టిలో ఏ ప్రాణిని చూసినా ఏ ప్రాణి అయినా సరే కదిలేది కదలనిది ఏదైనా రెండింటి సంయోగము చేత ఆ ప్రాణి తయారవుతుంది ఏమిటా రెండు క్షేత్రము క్షేత్రజ్ఞుడు ఈ రెండింటి సంయోగము వలన మాత్రమే ప్రతి ప్రాణి కూడా నిర్మాణం అగుతున్నది అని విషయాన్ని మనం చూస్తూ ఉన్నాము ఆ సంయోగము యొక్క లక్షణం ఏమి ఏమిటి ఆ సంయోగము భాష్యం కున అయం క్షేత్ర క్షేత్రజ్ఞయో సంయోగ అభిప్రేత అంటే మీరు సంయోగము అంటున్నారు క్షేత్రము క్షేత్రజ్ఞుడు కలిసి రాణి తయారవుతున్నది అని మీరు అంటున్నారు ఏమిటి ఆ సంయోగము యొక్క స్వరూపమేమి దాని మీ అభిప్రాయమేమి తప్పున సంయోగ అభిప్రేత కేవలం శ్రీకృష్ణు యొక్క అభిప్రాయమేమి ఆ సంయోగము యొక్క లక్షణం ఎత్తిది అని ప్రశ్న అంటే రెండు కలిసినప్పుడు కలిసే పద్ధతులు రకరకాలుగా ఉంటాయి ఏ పద్ధతిలో క్షేత్రము క్షేత్రజ్ఞులు కలుస్తున్నాయి అని ప్రశ్న అయితే ఇప్పుడు ఒక ఒక రకమైన సంయోగాన్ని ఉటంకించి దానిని తిరస్కరిస్తున్నారు నథావత్ రజ్వా ఇవఘత మనుల నూటిలో నీళ్లు తోడుకోవడానికి ప్రాచీన పద్ధతి ఏమంటే ఒక కుండ తీసుకుని దానికి త్రాడు కట్టి నూతులో నీళ్లు తోడుకుంటారు కొండకి త్రాడు ఎలా కడతారంటే కొండకి మెడ అని మెడ ఆ మెడ చుట్టూ త్రాడు మొత్తం త్రాడంతా కట్టేసేయరు ఆ త్రాడు కొనని మెడ చుట్టూ తిప్పి మూడు వేస్తారు ఆ విధంగా క్షేత్రము క్షేత్రజ్ఞులు కలిసేయి అని చెప్పడానికి వీలు ఎందుకు వీలు లేదంటే అవయవ సంశ్లేషద్వారక సంబంధ విశేష సంయోగ సో ఆ రకంగా కలవడము అంటే ఆ సంయోగం ఎలా ఉన్నది అంటే ఘటము యొక్క ఒక అవయవానికి త్రాడు యొక్క ఒక అవయవమును కలపడం అది సంయోగం మొత్తం ఘటం అంతా వెళ్ళి మొత్తం త్రాడినంతని కౌగులించుకోవద్దు కదా అలా ఉండదు ఆ సంయోగము సో ఘటంలో ఒక అవయవము అంటే మెడ ఘటానికి మెడ ఒకటి ఉంటుంది ఆ మెడని త్రాడులో ఒక అవయవం కొన ఆ రెండింటికి సంయోగం ఎప్పుడూ కూడా ఇప్పుడు పక్షి చెట్టు మీద ఉన్నది అన్నప్పుడు పక్షికి చెట్టుకి సంయోగం ఎలా ఉంది సంయోగము మొత్తం పక్షంతా వెళ్ళి మొత్తం చెట్టుని కౌగులించుకుని ఉందా అలా లేదుగా పక్షి యొక్క ఒక అవయవము అంటే రెండు కాళ్ళు కాళ్ళు యొక్క అడుగు భాగములు చెట్టు యొక్క ఒక అవయవము అంటే కొమ్మతో కలుస్తుంది దీన్నే సంయోగము అంట ఇప్పుడు ఒక ఒక వ్యక్తి మరో వ్యక్తిని కౌగులించుకున్నాకంటే మొత్తం ఇద్దరు కలిసి ఫ్యూజ్ అయిపోతారా అయిపోరు కదా కౌలించుకోవడం అంటే ఎలా కౌగులించుకుంటారు ఒక వ్యక్తి యొక్క ఒకటి రెండు లేక మూడు అవయవములు ఎదుటి వ్యక్తి యొక్క కొద్దిపాటి అవయవములతో సంయోగం ఉంటుంది అంటే సంయోగం అంటే ఏదైనా ఎప్పుడూ సంయోగం అలాగే ఉంటుంది అటువంటి సంయోగము క్షేత్రమునకు క్షేత్రజ్ఞమునకు కుదరదు ఎందుకు కుదరదు అంటే క్షేత్రేణ క్షేత్రజ్ఞ నంభవతి అన్నా తీసుకురావాలి ఇక్కడికి నా వాక్యం మొదట్లో ఉంది కదా దాన్ని కిరియ పెట్టుకోవాలి సో ఆ విధంగా ప్రాడుని కుండని కలిపి కట్టినట్టుగా క్షేత్రాన్ని క్షేత్రజ్ఞునితో కలిపి కట్టేశారు అని చెప్పడానికి వీలు లేదు ఎందువల్లంటే ఆకాశవతి నిరవయవ క్షేత్రము పరిచ్ఛిన్నము సవయవము అంటే అవయవములు గలది కానీ క్షేత్రజ్ఞతత్వము క్షేత్రజ్ఞులు అంటే ఓ ఏమీ కాదు చైతన్యానికి క్షేత్రజ్ఞ అని ఆ క్షేత్రజ్ఞతత్వము అది నిరవయవము ఇప్పుడు త్రాడుని కొండకి కలిపి కట్టేసరికి బాగానే ఉంది మీరు త్రాడుని ఆకాశానికి కట్టగలరా చెప్పండి కట్టలేదు ఎందుకు కట్టలేదు అంటే ఆకాశంలో కొన్ని అవయవాలకి త్రాడుతో కొన్ని అవయవాలని కలిపి ముడేయాలి త్రాడుకి అవయవాలు ఉన్నాయి ముడివేయడానికి సిద్ధంగానే ఉంది కానీ ఆకాశానికి అవయవాలు లేవు కాబట్టి నిరవయవమైన కారణంగా ఆకాశానికి త్రాడుతో కలిపి ముడివేయడం కుదరదు అదేవిధంగా క్షేత్రజ్ఞతత్వము ఎరుక తెలివి ఆకాశము వలె వ్యాపకమైనది నిరవయవము కాబట్టి దానిని ఒక పరిచ్ఛిన్నమైన దేహము అనే క్షేత్రముతోటి కలిపి ముడివేయడం అనేది సంభవము కాదు అటువంటి సంయోగం కుదరదు ఇప్పుడు క్షేత్రము క్షేత్రజ్ఞుడు కలిసి ప్రాణి తయారైంది అంటే ఇది ఎలా అంటుందంటే నీటి ఎందు తరంగములు పుట్టాయి ఎలా పుట్టాయి నీటి గాలి యొక్క చలనము వలన తరంగములు పుట్టాయి సో ఇప్పుడు నీటికి తరంగాలకి మధ్యన ఏమిటి సంబంధం ఉన్నది ఏమిటి ఆ సంబంధం అది జాగ్రత్తగా గమనించదగ్గ ఆ సంయోగము ఎలాగంటే సంయోగము తరంగములకు నీటికి ఉన్న సంయోగము ఎటువంటి సంయోగము సో కొంచెం ఆలోచించదగ్గ విషయం అది ఒక త్రాడు నేను కుండని కట్టిన సంయోగము వంటిదైతే కాదు దానికంటే కూడా కొంత సూక్ష్మంగా గమనించదగినటువంటి సంయోగము మీకు ఇంకో చెప్తా చూడండి వేసవిలో ఎడాది ఎందు సూర్యకిరణములు పడి ఇసక బాగా వేడికి మీకు ఎండమావి కనపడుతుంది ఎండమావి అంటారు మిరాజ్ ఇంగ్లీష్లో ఈ ఎండ మావి అంటే నీరు ఎండలో నీరు కనపడుతుంది ఇప్పుడు ఈ ఎండమావి ఎక్కడి నుంచి పుట్టింది ఎండ నుండి డిసర్ట్ ఇసుక నుండి పుట్టింది ఎండ ఇసక కలిస్తే ఎండమావి పుట్టింది ఎండ లేదనుకోండి ఎండమావి ఉండదు ఇసుక లేదనుకోండి పచ్చటికి పచ్చిక బయలు అనుకోండి అప్పుడు ఎండమావి ఉండదు ఇంకేతనే సంస్కృతంలో ఎండమావికి మరు మరీచిక అని పేరు మరువు అంటే విజ ఎడారి మరీచిక అంటే సూర్య సూర్యకాంతి కాబట్టి మరు మరీచి రెండు కలిసినప్పుడు మీకు ఎండమావి పుట్టినది ఇప్పుడు సూర్యకాంతికి ఎడారికి ఎటువంటి కలయి కది ఘటాన్ని తాడుతో పెట్టినట్టు చెప్పడానికి వీర్లేదు ఎందుకంటే ఎడారి సవయవము ఎడారిలో అవయవాలు ఉంటాయి కానీ సూర్యప్రకాశము నిరవయవము సూర్యప్రకాశం అంతటా ఉంటుంది దానికి అవయవాలు ఉండవచ్చు కాబట్టి ఈ క్షేత్రము క్షేత్రజ్ఞుడు ఈ రెండింటికి ఉండే సంబంధం ఉన్నదే ఇది కొంత సూక్ష్మంగా మనం పరిశీలించవలసి ఉన్నది ఒక పాసిబిలిటీని ప్రస్తావించి తిరస్కరించారు ఇప్పుడు ఇంకో పాసిబిలిటీని ప్రస్తావిస్తున్నారు నాపి సమవాయ లక్షణ తంతు పటయోరివా క్షేత్రక్షేత్రజ్ఞయో అక్కడ కూడా సంభవతే నా సంభవతి అయిన సంభవతే ఉంది కదా ఆ మాట కిందకి తెచ్చుకోవాలి ఇప్పుడు ఈ వస్త్రము కలదు ఈ వస్త్రమే తీసుకోండి ఈ వస్త్రము నాకు దారములు దారములు ఉంటాయి అడ్డదారములు నిలువుదారములు ఇవి అడ్డదారములు ఇవి నిలువుదారములు మామూలుగా చానా బానా అంటారు హిందీలో లెబ్బన్ వెఫ్ట్ అవి ఉంటారు ఇంగ్లీష్లో సో ఈ ఈ దారములు తంతు తంతు ఈ దారములకు వస్త్రములకి మధ్య సంబంధం ఉన్నది ఎటువంటి సంబంధము సంయోగ సంబంధమా కాదు ఎందుకంటే సంయోగము అంటే విడదీసేయచ్చు దగ్గరకు వచ్చేయి అంటే విడదీయచ్చు దాన్ని సంయోగము అంటారు ఇక్కడ కొన్ని అవయవాలు అక్కడ కొన్ని అవయవాలతోటి కలుస్తాయి ఈ చేతికి ఉండే కొన్ని అవయవాలు టేబుల్కు ఉండే కొన్ని అవయవాలతో కలిసే సంయోగము ఏదో ఇప్పుడు సంయోగము వచ్చింది ఇప్పుడు వియోగం వచ్చింది సంయోగము వీయోగము ఆ రకంగా దారములు వస్త్రము వీటి మధ్యన సంబంధము సంయోగము అనడానికి వీల్లేదు ఎందుకంటే ఇక్కడ దారములను వస్త్రమును ఇగో ఇది దారము ఇది వస్త్రము అని అలా సెపరేట్ చేయగలరా ఇది చెయ్యి ఇది టేబుల్ అని సెపరేట్ చేసినట్టుగా మీరు సపరేట్ చేయలేరు కాబట్టి దారములకు దారములకు వస్త్రమునకు సంబంధము కలదు ఆ సంబంధము సంయోగ సంబంధము కాదు ఎందుకంటే సంయోగ సంబంధంలో రెండింటినీ విడదీయచ్చు ఇక్కడ దానములను వస్త్రమును విడదీయుట సంభవము కాదు కాబట్టి ఎక్కడైతే రెండింటి యొక్క సంబంధము విడదీయరాని విధంగా ఉంటుందో అక్కడ దానిని సమవాయము అని అంటారు అంటే ఒక టెక్నికల్ వర్డ్ సంస్కృతంలో అలా అంటారు దాన్ని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయాలన్నట్లయితే తెలుగులో విడదీయరాని విధంగా కలిసి ఉండుట అని చెప్పాల్సి ఉంటుంది సమవాయము ఓకే సో ఇన్సెఫరబుల్ కాంబినేషన్ అనేదో అలాగేదో దాన్ని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేయాలి ఇది సమవాయ సంబంధము కొని ఇప్పుడు క్షేత్రములకు క్షేత్రజ్ఞులకు అటువంటి సమవాయ సంబంధం ఏమైనా ఉన్నదా దారములకు వలె సమవాయ సంబంధం ఏమైనా ఉన్నదా అంటే అది కూడా పొసగదు అని ఆయన అంటున్నారు నాకు సమవాయ లక్షణ కుంతుపటోరువ క్షేత్రక్షేత్రజ్ఞయో సంభవతి అని పెట్టుకోవాలి నా సంభవతి అది కూడా సంభవము కాదు ఎందువల్ల ఇతరేతర కార్యకారణ భావనభ్యుపగమా ఎప్పుడూ కూడా సమవాయ సం సంబంధము కార్యమునకు కారణమునకు మధ్యన ఉంటుంది ఈ దృష్టాంతంలో వస్త్రము కారణము వస్త్రము కార్యము తంతువులు కారణము కారణము తంతువుల నుంచి వస్త్రం పుట్టింది కదా తంతువులు కారణము వస్త్రము కార్యము ఈ ఈ గోళమేకేమన్నా తెలుస్తుందా ఇప్పుడు నేను చెప్పి అర్థమవుతుందా లేకపోతే ఏదో పిచ్చి గోళ కిందా ఐ కెనాట్ హెల్ప్ ఇట్ ఎందుకంటే సమాజంలో జనులు కథలు వినడానికి అలవాటు పడి ఉన్నారు తప్ప తత్వాన్ని పరిశీలించడానికి అలవాటుపడి లేరు జనుల గురించి అంటున్నాం మీ గురించి అంటలా అంటే మీరు కొంచెం తత్వాన్ని పరిశీలించడానికి సిద్ధంగా ఉన్నారని నేను ఆశిస్తున్నాను భగవంతుడిని కూడా ప్రార్థిస్తూ ఉన్నాను పర్వాలేదు మిమ్మల్ని కూడా ప్రార్థిస్తున్నాను కొంచెం మనస్సు పెట్టి దేన్ని పరిశీలించండి ఇవేం పురాణ కాలక్షేపం కాదు ఇక్కడేం పళ్ళగంపు ఉన్నప్పుడు మీరు వచ్చినారా ఏమీ అయితే వినోద కాలక్షేపం కోసం వచ్చారా బుర్రకథం హరికథం అలా కాదండి బాబూజీ కొంచెం జాగ్రత్తగా శాస్త్రాన్ని మీరు శ్రద్ధగా పరిశీలించాల్సి ఉంటుంది అని ఐఎమ్ మేకింగ్ ఐన్ అప్పీల్ టు యూ సో అనేవే సో తంతువుకి పటమునకు మధ్యన సమవాయ సంబంధం ఉన్నది కారణం తంతువులు కారణము పటము పటము అంటే పోతో నుక పటము వస్త్రము వస్త్రము కార్యము కారణ కార్యములకు మధ్యన ఉండే సంబంధాన్ని సమవాయ సంబంధము అంటారు ఏ అలా ఎందుకు అనాలి సంయోగం ఎందుకు అనకూడదు అంటే విడదీయడం సంభవము కాదు ఇప్పుడు మట్టికి కొండకి మధ్యన సంబంధము సమవాయ సంబంధం సంయోగ సంబంధం కాదు సమవాయం విడదీయలేదు మట్టిది కొండని విడదీయలేదు బంగారమునకు ఆభరణమునకు మధ్యన సమవాయ సంబంధం కారణ కార్యములు కారణము అంటే ఉపాధాన కారణం మెటీరియల్ కాస్ దానికి ప్రోడక్ట్కి మధ్యలో ఎప్పుడూ కూడా సమవాయ సంబంధము ఉంటుంది అటువంటి సమవాయ సంబంధము క్షేత్రజ్ఞునకు క్షేత్రముతో గలదా లేదు ఎందువల్లంటే క్షేత్రజ్ఞుడు కారణము అని క్షేత్రము కార్యము అని మేము మేము స్వీకరించుటలేదు క్షేత్రము కారణము అని క్షేత్రజ్ఞుడు కార్యము అని కూడా నేను స్వీకరించుటలేదు అర్థమైందండి ఇప్పుడు ఈ దీపం ఉంది దీప ప్రకాశంలో పుస్తకం చదువుతున్నాన దీపప్రకాశానికి కాగితానికి సంబంధం వచ్చింది ఈ సంబంధం ఎటువంటి సంబంధము సంయోగమా అంటే కాదు ఎందుకంటే దీప అవయవాలు లేవు కాగితానికి అవయవాలు ఉన్నా పోనీ అది కాదు ఎందుకంటే దీప ప్రకాశము కారణము ఇది కార్యమునా కాదుగా కొని ఇది కారణము అది కార్యమునా అది కాదు కాబట్టి సమవాయ సంబంధము కూడా పోసగదు క్షేత్రజ్ఞ అంటే తెలివి క్షేత్రము దేహము మనస్సు ఇంద్రియ దేహము ఇంద్రియములు మనస్సు ఈ తెలివిలో ఆ దేహము ఇంద్రియములు మనస్సు ప్రకాశిస్తున్నాయి ఈ దీప ఈ పుస్తకం ప్రకాశం చైతన్యము ఆ తెలివి చైతన్యము దాన్నే ఆత్మచైతన్యము అన్నారు దాని రందు దేహము ఇంద్రియములు మనస్సు ప్రకాశిస్తున్నాయి తెలుస్తున్నాయి ఆ తెలివిలో ఇవి తెలుస్తున్నాయి తెలియబడే దేహేంద్రియాదులు క్షేత్రము దానికి తెలుపు తెలియడానికి కావలసిన తెలివి ఏదిగలదో చైతన్య ప్రకాశము దీనికి అది క్షేత్రజ్ఞతత్వము అవన్నింటికి మధ్యన కారణకార్యభావములతో ఏమీ లేదు కాబట్టి సమవాయ సంబంధము కూడా రోషిపుచ్చడమైనది అక్కడికి రెండే సంబంధాలు ఉంటాయి సంబంధాలన్నవి రెండే సంయోగము సమవాయుము ఇది కార్కికుల పరిభాష ఆ రెండింటినీ కూడా తిరస్కరించడమైనది ఇంకా ఏమి సంబంధము క్షేత్రజ్ఞుడికి క్షేత్రానికి మరి ఎట్టి సంబంధాన్ని చెప్తారు అంటే ఇది వేదాంతుల యొక్క సంబంధం ఇది ఇది చిత్రమైన సంబంధం సంయోగము కాదు సమవాయము కాదు మరో రకమైన సంబంధం ఈ కేవలం వేదాంతులే ఈ సంబంధాన్ని గురించి మాట్లాడుతూ ఉంటారు ఈ సంబంధము శంకర భగవత్పాదుల యొక్క సిద్ధాంతానికి మూల స్తంభము వంటిది అభ్యాస ఈ సంబంధాన్ని గురించే బ్రహ్మసూత్ర ఉపక్రమంలో శంకర భగవత్పాదులు చాలా విస్తారంగా ప్రస్తావిస్తారు అవో అది ఇక్కడ ప్రస్తావిస్తున్నారు నిన్ను అడిగితే నీ వల్ల చెప్పడం కాదు నేను చెప్తా వినవయ్యా నువ్వు సంయోగము పొసగదు సమవాయము పొసగదు మరి సంబంధమేమి విను నేను చెప్తా ఏదది క్షేత్రక్షేత్రజ్ఞయో విషయ విషయో భిన్నస్వభావ ఇతరేతర తద్ధర్మాధ్యాసలక్షణ సంయోగ క్షేత్రేత్రజ్ఞ స్వరూప వివేకాభావ నిబంధన అది క్షేత్రములకు క్షేత్రజ్ఞులకు ఒక సమావేశం ఒక కలయిక వచ్చింది ఈ కలయిక ఎలా వచ్చిందంటే క్షేత్రక్షేత్రజ్ఞ స్వరూప వివేక అభావ నిబంధన నిబంధన అంటే కారణముగా కదాది క్షేత్రము యొక్క తత్వాన్ని క్షేత్రజ్ఞతత్వాన్ని వీడు సరిగ్గా తెలుసుకోలేకపోవుట వలన ఆ రెండింటికి మధ్య నుండే తేడా సరిగ్గా తెలియకపోవుట కానీ వివేక అభావము ఆ తేడా సరిగ్గా తెలియకపోవుటే కారణంగా క్షేత్రక్షేత్రజ్ఞుల మధ్యన ఒక సంబంధం ఏర్పడినది తెలిసిందండి అంటే ఈ సంబంధం ఎక్కడి నుంచి వచ్చిందనమాట అజ్ఞానం నుంచి వచ్చింది అజ్ఞానము దేని యొక్క అజ్ఞానము క్షేత్ర క్షేత్రజ్ఞుల మధ్య నుండే తేడా తెలియకపోవుట అంటే క్షేత్రక్షేత్రజ్ఞ వివేక అజ్ఞానం నుంచి ఆ వివేకం యొక్క అజ్ఞానం నుండి ఈ సంబంధము వచ్చినది సంబంధం అంటే నాకు కథ గుర్తుకొచ్చింది ఓ పెద్ద ఓ బాతసారి గ్రామంలోకి వచ్చాడు మధ్యాహ్నం పదకొండు వెళ్ళి ఎండ ఎవరో గృహస్థులు భోజనం పెడితే తిని కొంత విశ్వ నుంచి మళ్ళీ యాత్ర ప్రయాణం చేసుకుంటూ పోతాడు రోవాళ్ళు అలా పోయి వారు నడిచిపోతూ ఉంది వరకు చూశాడు గృహం ఏ గృహం మనకి భోజనానికి అనుకూలము ఆ గృహంలో ప్రవేశించి వాళ్ళని అడగాలి కాబట్టి మాకు భోజనం ఏర్పాటు చేయాలి సో చూసుకున్నాడు ఓ గృహం చూసుకున్నాడు కొంచెం ఎత్తైన అరుగులు పెద్ద లోగులి మెయిన్ డోరు అది బాగుంది ఈ గృహంలో మనకి భోజనం దొరకవచ్చును అని అనుకుని వచ్చాడు లోపలికి వచ్చాడు ఓ ఇప్పుడు లోపలికి రాగానే అమ్మగారు ఉన్నారు ఇంట్లో అయ్యగారు లేరు అయ్యగారు ఎక్కడికో బయటకు వెళ్ళారు అమ్మగారు ఉన్నారు అయ్యా ఎవరు మీరు అని అడిగారు అడిగితే మీ బంధువుల్నే నేను మనం సంబంధీకులమే మీ ఆయన లేరా ఏమీ అంటే నా భర్త లేదండి ఆయన బయటికి వెళ్ళాడు వచ్చేస్తారు మరి సంబంధికులో ఉంటున్నాడుగా ఆయన రిలేటివ్ అని అన్నాడు కాబట్టి దయచేసి సంచి లోపల పెట్టుకోండి అని ఆమె ఆహ్వానించింది లోపలికి మంచి ఇచ్చింది ఎందుకంటే ఆవిడేమనుకుందంటే భర్త వైపు బంధువులేమో అనుకుంది ఆవిడ వైపు బంధువులు కాదు భర్త ఇంట్లో లేడు భర్త వైపు బంధువులు అని సంఖ్య లోపల అని ఆహ్వానించండి మంచి నడుచుకుని సంచి లోపల పెట్టుకున్నాడు అప్పుడు అయ్యా మహాత్మ స్నానం చేయండి నూటి దగ్గరికి వెళ్ళి ఈ లోపల నా భర్త వస్తాడు ఆ భోజనం వడ్డిస్తాను అంటే సరే అంతకంటే మహాభాగ్యంలో పాపం నూటి దగ్గరికి వెళ్ళి స్నానం అది పూర్తి చేసుకుని అనుష్ఠానం ఉంటుంది అది కూడా పూర్తి చేసుకుని ఆయన భోజనానికి సిద్ధంగా ఉన్నాడు ఈ లోపల భర్త వచ్చాడు ఈ సంచి అక్కడ కూర్చుని నేను సంధ్య వాదిస్తున్నాడు మాధ్యామ్మిక సంధ్యావనం ఇది చూసి ఎవరిలో బంధువులు వచ్చి ఉంటారు తనకు తెలిసిన బంధువు అయితే కాదు కానీ భార్య వైపు బంధువు అయి ఉంటారు అని అనుకుని భార్యలు ఉంటారు ఎవరిని మన బంధువులే మీరు గట్టిగా మాట్లాడుకుండా ఆయన పాపం వెయిట్ చేస్తున్నారు మీకోసం మీరు కూడా కాళ్ళు కొడుకురండి భోజనం వడ్డిస్తాను అని భోజనం ఉడికించింది ఆవిడ ఇద్దరూ కలిసి భోజనం చేశారు అయ్యా మహాత్మాదే చేయడు భోజనం చేసిన తర్వాత అది కొంచెంసేపు విశ్రమించాడు ఆయన మళ్ళీ మూడింటికి బయలుదేరి సంచి పుచ్చుకొని వెళ్ళిపోవాలి చీకటి పడేపప్పటికీ పక్క ఊరు చేరుకోవాలి కదా అప్పుడు అడిగిందే అయా మన బంధుత్వం ఏమిటని అడిగింది అడిగి చెప్పాడు చూడమ్మా నేను ఫలాన్ని మా ఊళ్ళో మా ఇంటి వెనకాల పెరట్లో బదరి అనే చెట్టు గలదు రేగు చెట్టు గలదు మీ ఇంట్లో కూడా మీ ఇంటి వెనకాల పెరట్లో నేను స్నానం చేసుకుంటూ చూశాను బదరీ వృక్షము కాదు కాబట్టి అస్మాకం బదరీ వృక్ష యుష్మాకం బదరీ వనం మాది ఒక్క చెట్టే ఉంది బదరీ మీ ఇంట్లో నాలుగైదు బదరీ చెట్లు ఉన్నాయి వేడి చెట్లు ఇదే మనకు ఉన్న సంబంధం బాదరాయణ సంబంధ బాదరాయణ సంబంధము అంటే మా ఇంట్లోనూ మీ ఇంట్లోనూ కూడా బదరీ వృక్షములను కలిగి ఉండుట అనే సంబంధము ఆ సంబంధం కారణంగా మీ ఇంట్లో నేను భోజనం చేశాను బదరాయణ సంబంధాది నావు యూఎం యూఎం వయం వయం ఇప్పుడు మీరు మీరే మేము మేమే అని సెలవు తీసుకుని వెళ్ళిన కాబట్టి సంబంధము అక్కడ కాల్పనికమైన సంబంధమే తప్ప యథార్థమైన సంబంధమేమీ లేదు ఉరికే ఏదో ఒక సంబంధాన్ని కల్పించుకోవడం వల్ల వచ్చిన సంబంధం ఇది బాధరాయన సంబంధము అంటారు మీరు విన్నారో లేదో ఈ సామెత మంచిది ఇప్పుడు నేను క్షేత్రజ్ఞుడను అంటే తెలివి నా స్వరూపము అంటే చిన్మాత్ర స్వరూపుడను ఆ చైతన్యము తెలివియే నా స్వరూపము మీరు దీన్ని గట్టిలో పట్టుకోవాలి తెలివియే నా స్వరూపము అని పట్టుకోవాలి అలా ఎందుకు పట్టుకోవాలని చెప్తున్నానంటే మనం ఎలా జీవిస్తామంటే ఈ దేహమే నేను అని ఆ దేహాన్ని పట్టుకుని బతుకుతూ ఉంటాను దిస్ ఇస్ ది ప్రాబ్లం దేహాన్ని పట్టుకుని ఉంటాడు ఇప్పుడు మల్ల మల్ల వీరుడు ఉన్నాడనుకోండి వాడు దేహాన్ని పట్టుకుని వాడి ప్రొఫెషనే దేహం బాడీ బిల్డర్ వాడి ప్రొఫెషనే దేహం లేకపోతే ఒక అందమైన నటి నటి స్టార్స్ ఉంటారు చూసారా ఆ నటి ఆ నటి దేహాన్ని పట్టుకుని ఉంటుంది ఆవిడ ఎందుకని ఆమె ప్రొఫెషన్ దేహాన్ని పట్టి వస్తుంది అలాంటి సందర్భాల్లో వాళ్ళు దేహాన్ని పట్టుకున్నారు అంటే ఏదో ఒక సందర్భంలో ఉన్నది కానీ మనం వేదాంతులం కదా నేనే దేహం వేదాంతం లేదు ధర్మం లేదు మతం లేదు ఏది లేదు నాస్తికవాదంలోకి వెళ్ళిపోతాం నేనే దేహంలో అనుకుంటా కాబట్టి నేనే దేహము అని దేహాన్ని ఆత్మరూపంగా పట్టుకుని ఉండరాదు అది శోభను ఇవ్వదు వాస్తవానికి నేనేమంటానంటే దేహము ఎడల దేహములకు నాకు మధ్య ఉండే రిలేషన్షిప్ ఈ సంబంధాన్ని సెటిల్ చేసుకుని నేను దేహమును తెలియవాడనే తప్ప తెలుసుకునేవాడనే కానీ దేహమే నేను కాదు అనే విషయాన్ని చక్కగా స్పష్టంగా వివేకపూర్వకంగా తెలుసుకుంటేనే కానీ వారు వేదాంతంలో ఆత్మ ఆత్మజ్ఞానంలో ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేడు కాబట్టి దేహమే నేను అని అలా పట్టుకోకూడదు దేహానికి కావాల్సిన సర్వీస్ మనం చేయాల్సింది ఏదో కొద్దిగా ఉంటుందో ఆ సర్వీస్ దానికి ఇచ్చేసేయాలి దేహానికి గురించి మూడు మాటలు నేను ఇంతకుముందు రెండు చెప్పి మూడు రోజులు మర్చిపోయిన తర్వాత ఇప్పుడేమో చెప్తా ఉన్నాను ఇప్పుడు మూడు గుర్తున్నాయి ఐ థింక్ సో మూడు మాటలు దేహం గురించి ఆకలికి అన్నము రోగానికి మందు చేతి నిండా పని అంటే మూడే మూడు కూడా ఇంట్లో ఏ ఒక్కటి లోపించినా దేహానికి నృష్టి దేహానికి ఇబ్బంది కలుగుతుంది కాబట్టి ఈ మూడు దేహానికి మీరు ఏర్పాటు చేసేయటం చేసేసి ఇంకా ఆ దేహం జోలికి వెళ్ళడం మానేసి దాని దారిని దాన్ని వదిలేసి మీరు శుద్ధ చిద్రూపుడుగా నిలిచి ఉండాలి అయితే మీరు అనొచ్చు అదంతే అంత కష్టం కదా తేలిక కాదేమో అని మీరు అనొచ్చు వాస్తవంలో అది మీరు అనుకున్నంత కష్టం కూడా కాదు ఎందుకంటే మీరు మీ మీ రోజు మీ జీవితాన్ని మీరు ఒక్కసారి తరచు చూసుకోండి మీరు ఒక ట్వంటీ అవర్స్ జీవితంలో నిద్రపోతారు సిక్స్ సెవెన్ అవర్స్ తీసుకురేయండి మిగిలిన జాగ్రత్త అవస్థలో దేహాభిమానము కొద్దిసేపు మాత్రమే ఉంటుంది మీరు నిరంతరంగా దేహాభిమానంలో ఉండరు నిజానికి భోజనం చేసేప్పుడు కూడా మీరు దేహాభిమానంలో ఉండరు ఏదో బిజినెస్ ఏవో మాట్లాడుకుంటూ భోజనాలు చేస్తారు బాడీ కాన్షియస్నెస్లో ఉండరు మీరు భోజనం చేసేప్పుడు ఫర్ సమ్ టైమ్ అదే ఇది బాగుండే ఏదో దేహాభిమానం అని అనుకోండి కానీ బిజినెస్ డిస్కషన్ చేసుకుంటే దేహాభిమానం ఉండదు అక్కడ అభిమానం దేని ఏమి ఉంటుంది ఏదో ధనము సంపాదన అయితే ఇటువంటి మనస్సులో కల్పించుకున్న అంశాలు ఎలా ఉంటాయి ఈ బిజినెస్ చేసి నేను ఏదో మొత్తం మూట కడుతున్నాను వాడు ఊహించుకుంటూ ఉంటాడు అంతా కూడా ఇదంతా కూడా భ్రాంతి దాంట్లో సత్యమేం లేదు వీడు మూట లేదు పట్టుకొచ్చింది లేదు పట్టుకెళ్ళేది అసలేదు కనుక ఆ భ్రమ ఉంటుంది ఆ భ్రమ ఆ భ్రమలో తిరుగు ఆడుతూ ఉంటాడు తిరిగా ఆడుతూ దేహాభిమానంలో ఉంటాడు ఇప్పుడు మీరు ఏదో ఆలోచించుకుంటూ బస్సులో కూర్చొని ప్రయాణం చేస్తున్నారు అనుకోండి ఆ ప్రయాణం చేస్తున్నప్పుడు మీ దేహాభిమానం ఉంటుందా లేకపోతే ఏ టాపిక్ని ఆలోచిస్తున్నారో దాని ఎందు అభిమానం ఉంటుందా మీరు చెప్పండి ఇప్పుడు ఇప్పుడు కూర్చుని పాఠం ఉంటున్నారు మీరు దేహాభిమానంలో ఉన్నారా లేకపోతే పాఠానికి సంబంధించినటువంటి ఫోకస్లో ఉన్నారా దేహాభిమానం అలా రోజంతా ఉండదు దేహాభిమానం ఎప్పుడు ఉంటుందో తెలుసినా ఎవరినైనా ఎవడైనా మాల వేసాడనుకోండి అబ్బో అని దేహాభిమానం కలగచ్చు లేదా ఏమన్నా చివాట్లు పెట్టాడనుకోండి ఇంత మాట ఉన్నాను అంటాడా అని దేహాభిమానం కలగచ్చు లేకపోతే మోకాలు నొప్పి పుట్టిందనుకోండి దేహాభిమానం కలుగుతుంది తలపోటు వచ్చిందనుకోండి దేహాభిమానం ఉంటుంది ఈ రకంగా ఆకలి దేహాభిమానం ఉంటుంది ఇలాగేవో కొన్ని అంశాల్లో తప్ప నిరంతరంగా మీరు కూడా దేహాభిమానంలో ఉండరు కాబట్టి దేహాభిమానానికి అతీతంగా చైతన్య స్వరూపుడుగా నిలిచి ఉండుట మీరు అనుకున్నంత కష్టం కాదు మీరు తెలుసుకోవాలి దేహాభిమానంతో బతకడం మంచిది కాదు అది శోభ కూడా కాదు సాధకులకు మంచిది కాదు కాబట్టి దేహములకు దేహమును తెలుసుకుంటూ ఉండే క్షేత్రజ్ఞుడు నేను చైతన్య స్వరూపులను నాకు దేహానికి మధ్యన ఎటువంటి కలయిక గలతో తెలిసిన కేవలము ఆ తేడాన్ని తెలుసుకోలేకపోవడం వల్లనే ఏదో కలయిక ఉన్నట్లుగా అనిపిస్తుంది అధ్యాస రూపమైన సంబంధం తప్ప యథార్థమైన సంబంధమేమీ లేదు అధ్యాస సంబంధమే ఉంటుంది యథార్థమైన సంబంధం ఈమె ఉండదు అదే చెప్తున్నారు ఎందుకు ఉండదు ఇంకా చూడండి క్షేత్ర క్షేత్రజ్ఞయోహో విషయ విషయినో ఇది అధ్యాస భాష్యం ఈ చెప్పడం మాట ఎలా ఉన్నా విని కొంచెం కొంచెం ఇబ్బందితో కూడిన పని ఇబ్బంది అంటే ఏం లేదు అలవాటు ఉండదు జనులకు సామాన్యంగా మనం వినేటువంటి శ్రవణంలో నిగూఢమైన తత్వాన్ని గాఢమైన తత్వాన్ని పరిశీలించేటువంటి అలవాటు జనులకు ఉండదు తర్వాత జనులు ఎలా ఉంటారంటే చాలా లూజ్గా ఆలోచిస్తారు తప్ప గాఢంగా గాఢంగా ఆలోచించే స్వభావము ఉండదు లూజ్గా పై ఎలిమెంటరీగా పై పై మాటలకి అలవాటు పడుతుంటారు లోతుగా పరిశీలించేటువంటి ప్రయత్నం మానవులు చెయ్యరు సమాజం యొక్క స్థితిగతులు ఆ విధంగా ఉంటాయి అగాధశీలత ఉన్నది సో ఎనీవే సో అధ్యాసం జాగ్రత్తగా చేసుకోవాల్సి ఉంటుంది ఫస్ట్ క్షేత్రమునకు క్షేత్రజ్ఞునకు సంబంధము యథార్థమైనది ఉండదు కేవలము ఆధ్యాసిక సంబంధమే ఉంటుంది ఆధ్యాసిక అంటే అజ్ఞానము చేత కల్పితమైన సంబంధమే ఉంటుంది యథార్థమైన సంబంధం ఉండదు సో సెంటర్లో వివరిస్తారు ఎందుకు ఉండదు అంటే క్షేత్రము విషయము తెలియబడేది క్షేత్రజ్ఞుడు విషయి తెలుసుకునేవాడు ఇప్పుడు నేను ఉన్నానండి ఈ టేబుల్ని తెలుసుకుంటూ ఉన్నాను టేబుల్ విషయము నేను విషయి మా ఇద్దరి మధ్య నా సంబంధం ఏముంటుంది ఏముండదు టేబుల్కి నాకు సంబంధం ఏముంటుంది ఉండదు నా టేబుల్ నా టేబుల్ మీద అజ్ఞానం నుంచి వచ్చింది అది తెలివైన మాట కాదు నా టేబుల్ ఇది టేబుల్ అంటే తెలివైన మాట అవుతుంది తప్ప నా టేబుల్ అన్నది తెలివైన మాట కాదు అది అజ్ఞానం చేత వచ్చింది ఏముంది సంబంధం అవుతుంది చెప్పండి ఇక్కడ ఇక్కడ చైతన్యం దేహం కాదు చైతన్యం ఇప్పుడు దేహాన్ని తాడేసి టేబుల్ కట్టేసి సంబంధం ఉందన్న అనొచ్చు కానీ దేహం కాదుగా మనం మాట్లాడేది చైతన్యం ఎరుక ఆ ఎరుకలో టేబుల్ తెలుస్తోంది తెలియబడే టేబుల్కి ఆ తెలి టేబుల్ని ప్రకాశింపజేస్తున్న చైతన్యానికి ఏముంది సంబంధం కనెక్షన్ ఏముంది ఏమీ లేదు అదేవిధంగా తెలుసుకునే చైతన్యానికి తెలియబడే దేహానికి సంబంధం ఏముంది ఏమీ లేదు ఇప్పుడు బ్లడ్ డొనేషన్ ఇస్తారు వయసులో ఉన్నవాళ్ళు బ్లడ్ డొనేషన్ ఇవ్వచ్చు ముసలి వాళ్ళు పెద్ద వయసు వచ్చిన వాళ్ళ దగ్గరికి తీసుకోరు అరవై ఏళ్ళు వస్తే మీకు తీసుకోరు యాభై ఐదో ఏదో లిమిట్ సో బ్లడ్ డొనేషన్ ఎలా ఉంటుందో తెలిసినా ఇలా పడుకుంటాడు వీళ్ళు ఒక టేబుల్ మీద ఒక ట్యూబ్ ఒకటి ఇక్కడ సిరింజ్ పెట్టి ఆ చిన్న బాక్స్లోకి చిన్న పౌచ్ ఉంటుంది ఆ పౌచ్లోకి బ్లడ్ తీసుకుంటారు రెండు వందల ఎంఎల్ఓ మూడు వందల ఎంఎల్ఓ తీసుకుంటారు ఆ పౌచ్చులో బ్లడ్ ఉంటుంది ఆ బ్లడ్ అది నేను కాదు నాది కాదు ఏమండి పౌచ్చులోకి వెళ్ళిన తర్వాత ఇక్కడున్నప్పుడు నాది నేను ఎలాగైంది ఎలాగ అక్కడున్నప్పుడు ఇది నాది ఇది నేను అని అనుకోవటం లేదు ఇక్కడ ఉన్నప్పుడు ఇది నేను నాది అనుకుంటున్నాం అనుకోవడమే తప్ప యథార్థమైన సంబంధం ఏమున్నది ఏమీ లేదు ఆ బ్లడ్కిను దీనికి యథార్థమైన సంబంధం ఏమున్నది ఏమీ లేదు వెంకయ్య గారికి కంతి వచ్చింది వెంకయ్య గారి నువ్వు సోజనప్పుడు మన ఆయనకి మెతి మీద కంతి ఇంత కంతి వచ్చింది కంతి అంటే అది వినాయ్ వినాయ్ ఏదో సమ్ లిపిడ్ వచ్చింది అప్పుడు డాక్టర్ గారు ఏం చేశారంటే అది తీసేద్దామండి వాళ్ళ ఇంత కంతి ఇక్కడ అలా ఉండొద్దు తీసేద్దామని సర్జరీ చేసి తీసేశాం తీసేసిన తర్వాత వీళ్ళు చూపించారు ప్లేట్లో ఇదిగోనండి వెంకయ్య గారు మీకు కంతి ఇదిగో ఉంది ఇప్పుడు ఆ కంతి అది నాది కాదు నేను కాదు ప్లేట్లో ఉన్నప్పుడు ఎత్తు మీద నేనే కాబట్టి నేను అనుకుంటే అది నేను అయింది తప్ప వాస్తవంగా నేను కాలు దేహము అట్టిది దేహాన్ని అస్తవాను నేను నేను అనుకునే వీడు నే వీడు దేహాభిమానంలో ఉన్నాడు ఇప్పుడు యుద్ధం చేస్తారు క్షత్రియ వీరుడు దేహాన్ని నేను అనుకుంటారా అనుకోడు ఈ దేశం నాది ఈ దేశం కోసం ప్రాణాలను నేను త్యాగం చేస్తాను నేను యుద్ధవీరుడులో అనుకుంటాడు తప్ప ఈ చేతున్నాది కాళ్ళు నేను అని అనుకోడు ఆ దేహాన్ని త్యాగం చేసేస్తాను కాబట్టి దేహమే లేను అనేది కేవలము అజ్ఞాన కల్పితమైన సంబంధమే తప్ప యథార్థమైన సంబంధము కాదు లాజికల్గా కూడా కాదు సంబంధము లేదు ఎందుకంటే క్షేత్రం అనేది తెలియబడేది విషయము చైతన్యము తెలుసుకునేది విషయీ తర్వాత రెండింటి యొక్క స్వరూపములో చాలా తేడా ఉన్నది ఎలాగంటే చాలా విపరీతంగా దీన్ని అడ్జస్ట్ చేయడం కుదరదా చాలా ఎక్కువ సౌండ్ వస్తుందేమో అనిపిస్తోంది కాదా రేసౌండ్ ఉందా రేసౌండ్ వస్తుందా అయితే ఊరుకోండి పాపం ఆయన వస్తమాను లేచి అక్కడికి వెళ్తున్నా ఇట్స్ ఏ ఫండమెంటల్లీ ఫ్లాడ్ సిస్టమ్ ఇప్పుడు బాక్స్ ఎక్కడో అక్కడను మనుషులు ఇక్కడ ఉండకూడదు మనుషుల దగ్గర ఉండాలి బాక్స్ కదా నిజానికి ఇక్కడ పెట్టేస్తే నేను అడ్జస్ట్ చేసుకునేట్లో ఉండాలి ఇక్కడ ఎక్కడైనా కూర్చోబెడితే నేనే అడ్జస్ట్ చేసుకునేట్లో ఉండాలి అంతే కదా ఇప్పుడు వంట గ్యాస్ కొంచెం తగ్గించాలంటే పక్కింటికి వెళ్ళి తగ్గించి వస్తారు ఎక్కడ తగ్గిస్తారు ఆ స్టవ్ దగ్గరే తగ్గిస్తారు కదా అంతేగాని గ్యాస్ సిలిండర్ దొడ్లో పెట్టే ఉండే అక్కడికి వెళ్ళి తగ్గించాలంటారా సిస్టమ్స్ కొంచెం ఆర్గనైజ్డ్గా సైంటిఫిక్గా ఉండాలి అంతకంటే వేరే ఏమీ కాదు సైంటిఫిక్ ఏ పని చేసినా సైంటిఫిక్గా చేయాలి పర్వాలేదు సో నేను ఇందుకే దీని గురించి చెప్పట్లా జనరల్ చెప్తున్నాను కనుక దేహమునకు చైతన్యమునకు స్వరూపంలో చాలా తేడా కలదు ఎలాగా దేహము పరిచ్ఛన్న వ్యాప్యము చైతన్యము వ్యాపకము అపరిచ్ఛన్నం హద్దులు లేనిది ఆకాశముకు ఆకాశమును కూడా వ్యాపిస్తుంది ఆకాశమును కూడా ప్రకాశింపజేసేది తెలివియే కాబట్టి ఆకాశము వంటిది చైతన్యం దేహము పరిచ్ఛన్నం ఇప్పుడు ఇక్కడ దేహము ఇక్కడ ఉంది కానీ చైతన్యం ఇక్కడేమిటో అది అక్కడ రవీంద్రనాథ్ ట్యాగోర్ ఫోటో కనపడుతోంది నాకు అంటే ఇప్పుడు చైతన్యం ఎక్కడికి వెళ్ళిపోయింది దాన్ని వ్యాపిం చేసింది దేహం ఎక్కడే పడుతుంది కాబట్టి చైతన్యము వ్యాపకం దేహము పరిచ్ఛం దేహము పుట్టి గిట్టుతుంది చైతన్యమునకు పుట్టుకాలేదు గిట్టుట అది కాలమునకు అతీతమైనది దేహము సత్వ్రజస్తము గుణముల యొక్క పరిధిలో ఉంటుంది చైతన్యము గుణములను ప్రకాశింపజేస్తూ తాము స్వయంగా నిర్గుణమై ఉంటుంది కాబట్టి ఆత్మ చైతన్యం ఎక్కడ దేహం ఎక్కడ కొంచెం తగ్గించాలి రెండింటికి అసలు ఏమీ కామన్ పాయింట్ లేదు నక్క ఎక్కడా నాగలోకం ఎక్కడా అని సామెత ఒకటి ఉన్నాయి ఇప్పుడు బాగానే ఉంది మేస్టర్ రండి దయచేయండి లేకపోతే అక్కడే కూర్చోవేసి కూర్చోండి ఇప్పుడు బానే ఉంది కాబట్టి విభిన్న స్వభావ యోహం కాబట్టి క్షేత్రమునకు క్షేత్రజ్ఞునకు సంబంధం కుదరదు కుదరని దానిని కుదిర్చిట్లా చేసేదాని పేరే మాయా అజ్ఞానము అజ్ఞానం ఏం చేస్తుందంటే ఎక్కడ సంబంధం లేదో అక్కడ సంబంధాన్ని కల్పిస్తుంది అజ్ఞానం యొక్క ప్రభావం అది అధ్యతమే అంటారు ఇతరేతర తద్ధర్మ అధ్యాస లక్షణ సంబంధ సంయోగ సుయోగ అంటే కలయిక సంబంధ కాబట్టి దేహానికి ఆత్మ చైతన్యానికి కలయిక ఏమిటో తెలిసిన దేహము యొక్క దేహమును ఆత్మచైతన్యమని వీడు భ్రమపడతారు ఆత్మను దేహమని భ్రమపడతారు దేహమును ఆత్మయని ఆత్మను దేహమని ఇతరేతర ఇక దేహధర్మములను ఆత్మధర్మములుగా ఆత్మధర్మములను దేహధర్మములుగా వీడు భ్రమపడతాడు ఉదాహరణకి దేహం పుట్టింది పుట్టుక దేహం యొక్క ధర్మం దాన్ని ఆత్మధర్మముగా మీరు భ్రమపడి నేను పుట్టాను అంటూ ఉంటాడు నేను పుట్టాను అన్నప్పుడల్లా ఏముంటుంది పక్కనే మృత్యువు ఉంటుంది ఎందుకంటే పుట్టాను అన్న వెంటనే పక్కనే ఉంటుంది మృత్యువు అవి నేను పుట్టాను అంతగా ఎన్నిసార్లు పుట్టా డెబ్బై జన్మదినం అంటే మృత్యు బాగా దగ్గరగా ఉందనమాట ఇంకా ఎంతో దూరంలో ఏమీ లేదు ఒక్కసారి లో పైకి మాత్రం వెర్రనవనవుతున్నప్పటికీ లోపల ఆ బెంగాలాగే ఉంటుంది ఎందుకంటే పుట్టేరు అన్నవాడు దిత్తుతాడు సో ఈ విధంగా పుట్టుక దిత్తుట అనే దేహధర్మంలోనూ ఆత్మయంగా అధ్యారోపణ చేస్తాడు ఆత్మధర్మాల్ని దేహానికి అధ్యారోపణ చేస్తాడు ఉదాహరణకి దేహము జడము అనగా దేనిని తెలియలేదు కానీ వీడేమనుకుంటాడు దేహము తెలుసుకుంటోంది అనుకుంటాడు చుట్టూ వేడిగా ఉంటే నాకు తెలిసింది దేనికి తెలిసింది దేహానికి తెలిసింది దేహానికి తెలిసిందా చైతన్యానికి తెలిసిందా చైతన్యానికి తెలిసింది కాదు దేహానికి తెలిసింది అనుకుంటాడు సో ఈ విధంగా దేహధర్మములను ఆత్మయందు ఆత్మధర్మములను దేహములందు అధ్యాస చేస్తాడు అధ్యాస అంటే సూపర్ ఇంపోవర్స్ అంటే మట్టిని పంచదారిని కలిపేయడం దాన్ని అధ్యాస అంటారు కాబట్టి ఆ విధంగా అజ్ఞానం చేత అలా చేస్తున్నాడు ఎందుకు అధ్యాసం చేస్తున్నట్టు అంటే క్షేత్రమునకు క్షేత్రజ్ఞునకు మధ్యనుండే ఆ భేదమును తెలుసుకోలేక వివేకము లేక ఇప్పుడు చేస్తున్నాడు ఎందుకు చేస్తున్నాడు తప్పు అంటే ధర్మమునకు అధర్మమునకు మధ్యన ఉండే తేడా తెలియక తప్పు పని చేస్తున్నాడు అనారోగ్య హేతువులైన ఆహారాన్ని తీసుకుంటూ ఉంటారు అనారోగ్యాన్ని కలిగించే ఆహారాన్ని రక్షిస్తూ ఉంటారు అందరూ ఇంట్లో ఇల్లు వాళ్ళని తేడా లేదు అందరికీ వర్తిస్తుంది కొంచెం హెచ్చు ఎందుకలా చేస్తున్నారు అంటే ఏది ఆరోగ్యము ఏది అనారోగ్యము తేడా తెలియక అలా చేస్తున్నారు అజ్ఞానం వల్ల ఉంటుంది తేడా తెలియకపోవడమే దానికి హేతు అలాగే ఇక్కడ కూడా ఇది క్షేత్రము దేహము నేను క్షేత్రములో తెలుసుకునే చిన్మయ రూపుడను చిన్మయుడను అనే తేడా తెలియక దేహధర్మాల్ని తన మీద తన యొక్క స్వరూపమును దేహము పైన చేసి కూర్చుంటాడు అదే సంబంధం ఇంతకంటే వేరే సంబంధమేమీ లేదు ఆ సంబంధానికి దృష్టాంతం చెప్తున్నారు రజ్జుశుక్తికాదీనాం తద్వివేక జ్ఞానాభావాత్ అధ్యారోపిత సర్పదజతాది సంయోగవత్ వీడు నడిచి వెళ్తున్నాడు కొంచెం చీకటిగా ఉండి వెళుతు తక్కువ ఉన్నది త్రాడు ఉంది అక్కడ దారిలో ఆ త్రాడు చూసి వీడు వెంటనే పాము అని భయపడతాడు వెంటనే త్రాడు చూసిన వెంటనే పాము ఎందుకంటే ఈ పాము సంస్కారం ఉంటుంది మనిషి యొక్క బుద్ధిలో నేను ఇలా చెప్తూ ఉంటాను పాము పాములు ఏం లేవు పాములన్నీ ఇంకా పాములు ఎక్కడ ఉన్నాయి పాములన్నీ నశించిపోయాయి సిటీ ఇలాగ విస్తరించేస్తే ఇంకా పాము ఎక్కడ నుంచి వస్తుంది ఉన్న పాములన్నీ పోయాయి ఇంకా పాములు ఎక్కడ మిగిలాయంటే ఫోటోల్లోనూ దేవాలయాల్లోనూ అక్కడ దేవతల మీద అక్కడ ఉన్నాయి పాములు మీకు పాము ఎక్కడ కనపడుతుంది అయ్యప్ప దేవాలయానికి వెళ్ళానుకోండి నాలుగు వైపులా నాలుగు పాములు కనపడతాయి ఇంకెక్కడ కనపడ్డా జూకి వెళ్తే కనపడతాయి హైదరాబాద్లో జూ ఉందనే సంగతి కూడా నాకైతే గుర్తే లేదు మీకేమన్నా గుర్తు హైదరాబాద్లో జూ ఉంది సాలార్జిని మ్యూజియం ఉంది అనే మాట మనకి తెలియదు అది విజయవాడ వాళ్ళతో విశాఖపట్నం వాళ్ళతో తెలియాలండి మనకు అసలు అలాంటివి కూడా ఎరటం ఎనివే సో దేవాలయానికి వెళ్తే అక్కడ పాములు బొమ్మలు ఇవ్వ కనపడతాయి ఇంకా అంతకు నుంచి మీకు పాములు ఎక్కడా కనపడాలి లేకపోతే ఎప్పుడైనా సినిమాల్లో అక్కడా కనపడాలి పాము భయం ఒకటి ఉంటుంది త్రాడు చూసి వెంటనే పాము అనుకుంటాడు పాముకి సంబంధం ఏంటంటే అసలు సంబంధం లేకపోయినా సంబంధం ఉందనుకు త్రాడుమై పామును వీడు అధ్యారూపం చేశాడు దానికి త్రాడుకి పాముకి సంబంధము కేవలము అజ్ఞానకల్పికమైన సంబంధమే తప్ప యథార్థమైన సంబంధం ఏమీ లేదు పాముకి తాడుకి ఉండే వివేకము లేకపోవడం చేత అదే ఇది పాము కాదయ్యా త్రాడు అనే వివేకం లేకపోవడం చేత త్రాడే పాము అనుకుని ఇది భ్రమపడ్డాడు ఇలా ఇంకో దృష్టాంతం ఇది నడిచి వెళ్తున్నాడు నడిచి వెళ్తుంటే తెల్లగా మెరిసిపోతే ఎండలో మెరిసిపోతే కనపడింది అది ఏమిటో తెలుసిన కోకా కోలా బాటిల్ మీద ఉన్న అత్తముక్క అత్తముక్క అది ఒకవైపు తెల్లగా ఉంటుంది ఉచ్చి బంగారం అంటారు ఇది సిల్వర్లాగా ఉంటుంది ఒకవైపు ఆ సిల్వర్లాగా ఉన్న వైపు పైన ఉంది అది సూర్యకాంతికి ప్రకాశించింది వీడు రూపాయి అనుకున్నాడు వెండి రూపాయి పూర్వం వెండి రూపాయి అని ఉంది తర్వాత సత్తు రూపాయలు వచ్చేసాయి ఇంకా వెండి రూపాయలు లేవు ప్రారంభంలో బ్రిటిష్ వాళ్ళ కాలంలోనో లేకపోతే స్వాతంత్ర్యం వచ్చిన కొద్ది రోజుల వరకు వెండి రూపాయి ఉండేవి అంట్లో వెండి ఉండేది అయితే వెండి ధర పెరిగిపోయి రూపాయి ధర రూపాయి విలువ తగ్గిపోవడం వెండిపోయి అల్యూమినియం రూపాయలు ఇల్లు రూపాయలు వచ్చాయి స్టీల్ ఆ వెండి రూపాయి అనుకున్నాడు ఆ రోజుల్లో రూపాయి ఉంటే మీకు పది కేజీల బియ్యం రూపాయి ఉంటాయి పది కేజీలో ఇరవై కేజీలో కూడా కాబట్టి వెండి రూపాయనుకుని వాడు తక్కువ తీసి జీవిలో వస్తున్నాడు కాబట్టి వెండికిను ఈ కాగితం ముక్కకి ఎవరన్నా సంబంధం ఉందా లేదు వెండి కాగితం ముక్కవదు కాగితం వెండి అవ్వదు దీని ధర్మాలు దానికి రావు దాని ధర్మాలు దీనికి రావు అయినా వీడు వెండికి పిచ్చి కాగితం సంబంధం లేని సంబంధాన్ని అజ్ఞానం చేత కల్పించుకున్నాడు